జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆ సీత సాదర్రీమహాగాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్య వందే గురు పరంపరా ద్రం కృణుయామదే స్థిరైరంగైస్తుమేవీ స్వస్తి నంద్రో వృద్ధ్రవాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టర్క్ష్యోరిష్టమ ఓం స్వస్తినో బృస్పతి ఓ శాంతిశాన్ని భూతీతి తత్వము ఏమి అది మీంస అంటే నేను ఒక పరిచ్ఛన్న వ్యక్తిని అనే అనుభవం మనకుంది నా ఎదుర్కొండగా విశాలమైన జగత్తు ఉన్నది ఈ జగత్తు ఎలా ఉన్నది నానాత్వ విశిష్టంగా ఉన్నది జగత్తు యొక్క లక్షణం ఏమిటంటే నానాత్వం దాని లక్షణం ప్లూరాలిటీ అనేకం అనేకమై దాని లక్షణం అయితే ఈ అనేకత్వానికి హేతువేమిటి అని అంత లోతుగా పరిశీలిస్తే దాన్ని అనేకత్వం యొక్క సారమేమిటో బయటపడుతుంది కానీ అలాగే పరిశీలించకుండా ఉరితే ఆపాతంగా చూడగానే అవనిపిస్తోంది అనేకంగా కనపడుతుంది కాబట్టి అనేకత్వమే సత్యమై ఉంటుంది కానీ అనేకత్వానికి ఆధారం ఏమిటి కా దేశము నుండి స్పేస్ ఆకాశము నుండే కదా ఈ అనేకత్వము మనకు అనుభవానికి వస్తుంది తర్వాత అది అది చాలా సరళమైన విషయం అనేకత్వం ఆధారానికి రా అనేకత్వం అనుభవానికి రావటం ఆకాశము నందు అని తెలుసుకోవటంలో పెద్ద తెలివితేట అక్కర్లేదు అమలుగా సింపుల్గా అర్థమయ్యి సమాచారమే కానీ ఈ అనేకత్వం అనుభవానికి రావటానికి కాలము కారణము అని చాలా లోతైన అవగాహన కలవాడై కాలము కారణము కాలము లేదే ద ఫ్లో ఆఫ్ టైం చాలా ప్రవాహము నుండి మనకు అనేకత్వం అనుభవానికి వచ్చింది అఖరికి మీకు ఘట జ్ఞానం కలగాలన్నా కూడా ఒక ఘటముందనుకోండి అయం ఘట అనే జ్ఞానం కలగాలంటే కూడా ఆ ఘటముతోటి నేత్రేంద్రియానికి సన్నికర్ష అంటారు అంటే కంటాక్ట్ కొంతకాలం ఉండాలి కొన్ని సెకండ్ల కాలం ఉండాలి కొన్ని క్షణములు ఉంటే మీకు ఆ ఘట జ్ఞానం కలగదు సపోజ్ ఘటం ఉందనుకోండి ఆ ఘటము ఒక సెకండ్లో పదో వంతు మాత్రమే కనబడి ప్రకాశించి తర్వాత ప్రకాశించలేదనుకోండి మీకు ఘటజ్ఞానం కలగదు అదలా క్రమంగా కంటిన్యూస్గా కొంతసేపు ప్రకాశించాలి కొన్ని క్షణాలు ప్రకాశించాలి అప్పుడు మాత్రమే మీకు ఘటజ్ఞానం కలుగుతుంది కాబట్టి ఘటజ్ఞానం అనేది కేవలము స్పేస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే సరిపడదు స్పేస్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఫ్లో ఆఫ్ టైం అంత సమాచారం ఉంటుంది దానికి అంచేతనే ఎప్పుడు కూడా స్పేస్ని టైం నుంచి విడదీయకూడదు స్పేస్ టైం స్పేస్ అండ్ టైం అన్నా పర్వాలేదు స్పేస్ టైం అన్నా పర్వాలేదు కాబట్టి జగత్తు అంటే అనేకము దేశకాలములయందు కనబడుతుంది అందుతనే శంకరులు కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో మాయాశక్తి విలాస కల్పిత మహా నా నాఛద్రఘటోదరస్థిత మహాదీప అది కాదు బీజశాంతరివాంకూర జగదిదం రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పితదేశైచిత్ర్య చిత్రీకృతం వైచిత్ర్య చిత్రీకృతం అనే ఆ సమాసము అది నానాత్వాన్ని వర్ణించే సమాసం అనేకత్వాన్ని వర్ణించే సమాసం అంట్లో అనేకత్వం కలదు చిత్రం అంటే నెరైటి ఎరిగేటెడ్ వరల్డ్ అంటారే ఈ అనేకత్వ విశిష్టమైన జగత్తుకి మూలంలో ఏముంది అంటే దేశకాలం సో దేశకాలములు వాటి ఎందు అనేకత్వంతో కూడిన జగత్తు మనకు అనుభవానికి వస్తుంది దీనికి మూలంలో ఏముందంటే మాయాశక్తి యొక్క విలాస అని మాయాతత్వాన్ని చెప్పారు సో ఈ దేశము కాలము జగత్తు ఇది ఒక తత్వం ఎదురుకుండా నేను దాన్ని చూసే ద్రష్ట ఈడో తత్వం ఇవి రెండు స్వతంత్రములైన తత్వములని మనం అనుకుంటాం ఇండిపెండెంట్గా ఉన్నటువంటి తత్వములు ఎంటిటీస్ అని అనుకుంటాం కానీ వాస్తవంగా అవి ఇండిపెండెంట్ కావు అక్కడే మరి అదే మరి వేదాంతం అంటే అక్కడే లోతుగా పరిశీలన చేయటం ఎందుకంటే నేను ఉన్నప్పుడే జగత్తు ఉంటుంది జగత్తు ఉన్నప్పుడు నేను ఉంటున్నా రెండింటినీ విడదీయడానికి అసలు వీలేదు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అన్నది అనుభవానికి వస్తున్నా సబ్జెక్ట్ లేని ఆబ్జెక్ట్ గానే ఆబ్జెక్ట్ లేని సబ్జెక్ట్గానే అనుభవానికి రాదు కాబట్టి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు కలిసి వస్తాయి కలిసిపోతాయి అంటే దాన్ని బట్టి ఏం తేళ్తుందంటే ఈ రెండింటికి మూలంలో మరొకటి ఉంది అంత వెళ్తుంది కాబట్టి నేను ఈ జగత్తు నేనన్నప్పుడు కూడా దేశకాలములందే నేను అనుభవానికి వస్తుంది నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనే అనుభవం దేశకాల విశిష్టంగానే వస్తుంది కాబట్టి దేశకాలములు వాటి కిందు భాషించే జగత్తు నేను వీటికి మూలంలో ఏమున్నది మూలతత్వము ఏమి అని ప్రశ్న ఈ మూలతత్వాన్ని నిర్ధారించటంలో మనం చూసింది ఏమిటంటే ఆత్మయే మూలతత్వము అని మనం ఆత్మయందే దేశము భాషించినా ఆత్మస్వరూపము నందే భాషిస్తుంది కాలమైనా అంతే నేను అనే ద్రష్టైనా ఆత్మయందే దృశ్యమైన జగత్తు కూడా ఆత్మయందే భాషిస్తోంది సర్వము ఆత్మయందే భాషిస్తోంది ఆత్మ ఒక్కటియే మూలతత్వము అయితే ఈ ఆత్మయందు ఈ వైచిత్ర్యము ఈ అనేకత్వము ఎందువల్ల భాషిస్తోంది మాయచేతనం అవిద్య చేత ఎవరి యొక్క విద్య ఆత్మ యొక్క విద్య ఆత్మ ఎందు ఆత్మచేత ఆత్మ ఎందే ఆ అవిద్య చేతనే మా ఈ దీని చేతన మోహితుడు ఆత్మయే మోహితుడు ఆత్మ తప్ప రెండవది లేదు ఆత్మ అంటే ఆత్మచైతం అది సిద్ధాంతం అయితే ఈ సిద్ధాంతానికి రాదు అనేకమంది అనేక విధాలుగా ప్రతిపాదనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి అనేక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిశీలనకి తీ స్వీకరించి వాటిలో ఉండే గుణదోషాలను తెలుసుకోవడం అవసరము ఇది ఎందుకు ఇది ఈ గోళంతో మనకెందుకు మనం ఆత్మతత్వాన్ని ఒక్కదాన్ని పట్టుకుని కూర్చోవచ్చు కదా అనే అపూర్వపక్షాన్ని కూడా మనం చూసి అలా కాదు ఇతరులను ఖండించటం ముందు తాత్పర్యం లేదు కేవలము తత్వాన్ని నిర్ధారించుటందు మాత్రమే మనకు అభిప్రాయము ఆ అభిప్రాయంతో ఈ వివిధ వాదాలను మనం పరిశీలనకి పెడుతున్నాము ఇది పూర్వరంగం ఇదంతా కూడా నేను ఉపోద్ఘాతం కింద చెప్పాను మీకు నాలుగు రోజుల గ్యాప్ వచ్చింది కదండి మూలతత్వము ఏది అని విచారం చేసే సందర్భంలో చూడండి దేశము కాలము ఈ విధంగా జగత్ అనుభవానికి వస్తూ కదా ఈ అనుభవానికి వచ్చే జగత్తుని బేసిస్గా చేసుకునే మూలతత్వాన్ని ఎవరికి వాడు తోచినట్టుగా వాడు దాన్ని వర్కౌట్ చేస్తుంటూ పోతాడు ఉదాహరణకి బౌద్ధులు కాలాన్ని బేసిస్గా మూలతత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం చేశారు చేసి వాళ్ళు ఏమన్నారంటే క్షణిక విజ్ఞానమే మూలతత్వము అని చెప్పారు విజ్ఞానం మూలతత్వం ఉండవు క్షణిక విజ్ఞానం క్షణకాల విశిష్టమైన విజ్ఞానం బ్లీప్ బ్లీప్ కాన్షియస్నెస్ ఆ విధంగా వచ్చి పోతూ ఉండేటువంటి ఆ క్షణిక విజ్ఞానమే మూలతత్వము అని వాళ్ళు కాలప్రధానమైనటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రవచించారు దేశప్రధానమైన సిద్ధాంతాన్ని జైనులు చెప్పారు ఈ మాట చెప్పానా ఇది చెప్తూ ఉన్నాను దేశప్రధానంగా అంటే ఈ దేశంలో ఉన్నాడు జీవుడు వీడు అష్టవిధ ఏదో అష్టవిధ సాధనలు అవి చేసినట్లయితే ఒక పరమ దేశానికి చేరుకుంటాడు దేశప్రధానంగా చెప్తారు అలాగే ఈ కుండలిని అవి చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు కూడా దేశప్రధానంగా చెప్తారు ఈ బొడ్డు దగ్గర ఉన్నది పైకి వస్తే మోక్షం వస్తుంది లేకపోతే గుండెల్లో ఉన్నది నెత్తిలోకి వస్తే మోక్షం వస్తుంది అని అలాగే దేశ ప్రధానంగా చెప్తారు స్థాన ప్రధానంగా మాట్లాడతారు సో జైనులు అలాగంటే కొంతమంది వాళ్ళ దృష్టి అంతసేపు దేశం మీద ఉంటుంది ఇంకొక ఇంకొక జనం ఉన్నారు వాళ్ళ తార్కికులని వాళ్ళు దేశకాలను పట్టించుకోరు ఆ దేశకాలాలలో అనుభవానికి వచ్చే వివిధ పదార్థములు ఉన్నాయి దుసారా అంటే ద్రవ్యప్రధానమైన తత్వాన్ని వాళ్ళు ప్రవచిస్తారు పరమాణువులు జగత్కారణము అని ద్రవ్యప్రధానంగా చెప్తారు ఎవరు అలా చెప్పి వాళ్ళు వైశేషికులు కార్తీకులు వీళ్ళందరూ కూడా ద్రవ్యప్రధానంగా చెప్పేటువంటి ఫిలాసఫర్సే తర్వాత యోగులు సాంఖ్యులు అని మళ్ళీ వాళ్ళు రెండు వర్గాలు ఉన్నాయి ఈశ్వరుడు ఉన్నాడంటే యోగులు అయ్యారు ఈశ్వరుడు లేడంటే సాంఖ్యులు అయ్యారు సో ఈ యోగులు సాంఖ్యులు కూడా ద్రవ్యప్రధానంగానే మాట్లాడతారు వీళ్ళు ఏమంటారంటే ఈ జగత్తు సత్వృజస్తమో గుణాత్మకమైన ప్రధానం నుంచి పుట్టింది ఆ ప్రధానమే పరిణామాన్ని చెంది ఈ జగద్పంగా పరిణమించింది అని వాళ్ళు ద్రవ్యప్రధానంగా పరిణామ ప్రధానము అనే తత్వాన్ని చెప్పి వాళ్ళు ఆ విధంగా వాళ్ళను కూడా ద్రవ్యప్రధానవాదులలో పారాయొచ్చు అయితే ఈశ్వరుడు ఈ జగత్తుకి కర్త మూలతత్వము ఈశ్వరుడు అని చెప్పి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అంటే ఏంటి మీకు ఎదురుకుండా కనపడే దేషము కానీ కాలము కానీ ద్రవ్యం కానీ ప్రధానము అదే మూలతత్వము అని చెప్పే సిద్ధాంతాలు కొన్ని ఈ ఎదురుకుండా కనపడి వాటినన్నిటినీ నిరాకరించి పరోక్ష ఈశ్వరుణ్ణి ఒక కొత్త తత్వాన్ని పిక్చర్లోకి తీసుకొచ్చి చెప్పేటువంటి అది మూలతత్వము అని చెప్పే వాదులు ఉన్నారు అయితే ఈ ఈశ్వరుడు నిరాకారుడా సాకారుడా నిర్గుణుడా సగుణుడా అని మళ్ళీ దాంట్లో వివిధ వాదాలు వస్తాయి సగుణ ఈశ్వరుడు జగత్తు యొక్క మూలతత్వము అని చెప్పి వాళ్ళకి భక్తులు ఒక గ్రూప్ ఉంది చాలామంది ఆ గ్రూప్లో ఆ భక్త కేటగిరీలో అనేక మంది గ్రూపులు వస్తారు వీళ్ళు మెయిన్లీ ద్వైతులు ఉంటారు భేదప్రధానంగా మాట్లాడతారు సో పరోక్షంగా ఎదుర్కొండా ఉండే దేశకాలములు ద్రవ్యము కాదు పరోక్షంగా ఉండేటువంటి ఈశ్వరుడు మూలతత్వము అని వాళ్ళు చెప్తారు ఈ సగుణ దేవతావాదులు కొంతమంది ఉన్నారు మళ్ళీ దాంట్లోనే దేవత మూలతత్వము దేవత అంటే అనేక దేవతలు ఉంటారు ఆ దేవతలకందరికీ హెడ్గా ఓ దేవత ఉంటాడు ఆ దేవత కారణంగా ఈ జగత్తు నడుస్తూ ఆ దేవత మూలతత్వము అని చెప్తారు అలా చెప్పే వాళ్ళలో మనకి ప్రధానమైన గ్రూప్స్ వైష్ణవులు శైవులు తర్వాత శాక్తేయులు దాణాపత్యులు ఇప్పుడు లేరు వైష్ణవులు శైవులు శాక్తేయులు ఉన్నారు వైష్ణవులు ఎక్కడ పడితే అక్కడే చాలా ప్రచారంలో ఉన్నారు మీకు తెలుసు శైవులు కొంచెం కర్ణాటకలో ఉన్నారు వాళ్ళు ఆంధ్రాకి వస్తే వైష్ణవ సామ్రాజ్యం వైష్ణవ బలం ఎక్కువ కర్ణాటక వెళ్తే శైవుల యొక్క బలం ఎక్కువ ఉంటుంది లంగాయతులు వాళ్ళు వాళ్ళు శాక్తేయులు బెంగాల్లో ఎక్కువగా ఉన్నారో ఆంధ్రాలో కూడా లేకపోలేదు ముఖ్యంగా మన అద్వైత శంకర పీఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అద్వైతం కంటే దేవి ఉపాసనకి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవి ఉపా శారదా పీఠం అంటారు చంద్రమౌళీశ్వరరావు పక్కన పెట్టినప్పుడు పెడతారు లేనప్పుడు లేదు ప్రధానంగా శారదా పీఠం అలాగే కామాక్షి పీఠం అని ప్రధానంగా కామాక్షికి పక్కన చంద్రమౌళీశ్వరుడు ఉంటాడు కానీ ఫోకస్ ఎంఫసిస్ కామాక్షి తర్వాత వాళ్ళ ఆరాధనలో కూడా చంద్రమౌళీశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడు ఉంటాడు కానీ దేవి ప్రధానమైనటువంటి పీఠాలుగా తర్వాత శ్రీదేవి శ్రీచక్రమని ఇదని అదని ఆ విధంగా దేవి ఉపాసనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళు శాక్తీయులుగా ఉండరు కానీ శాక్తీయ లక్షణాలను కొన్ని కలిగి వాళ్ళు ఉంటారు దాంట్లోనే కొంచెం ఎక్స్ట్రీమ్కి పోయినట్లయితే మీకు బెంగాల్లోనూ అక్కడ కూడా శాఖ ప్రధానమైనటువంటి వాదాలు కనపడతాయి గణాపత్యులు గణపతి అది ఒకప్పుడు బాగా ఉండేది గణపతి అంటే ఇప్పుడు విష్ణు స్థానంలో గణపతి శివుడు కూడా గణపతికి అనుకూలంగా గణపతి చెప్పిన మాట ఏంటో అలాగేదో వాళ్ళు గణాపత్యులు అని లేరు కాలగర్భంలో ఊరికే హిస్టారికల్గా చెప్పుకుంటున్నాం మనం సౌరులు సూర్యుడే సర్వ జగత్ కారణము అని ఆ విధంగా చెప్పేవారు వీళ్ళందరూ శంకరుల కాలంలో ఉన్నారు అని హిస్టారికల్గా ఏదో చెప్తూ ఉంటారు వాట్ ఎవర్ వీళ్ళందరూ కూడా దేవతావాదులలో పడతారు మొత్తం గ్రూప్స్ అన్ని దేవతావాదులే ఇంకా అయ్యప్ప గ్రూప్ అని ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో వచ్చినటువంటి సాయిబాబా గ్రూప్ అని ఇవన్నీ కూడా దేవతావాదుల్లోనే వేయొచ్చు వెళ్ళాలి మోరార్ ల్యాస్ ఇకపోతే నిరాకారు ఈశ్వరుడు ఈశ్వరుడు సగుణ సాకార అయింది కదా ఈశ్వరుడు నిరాకారుడు అని చెప్పేవాళ్ళు ఆర్య సమాజీ ప్రధానమైన వాళ్ళు ఆర్య సమాజీ ఈశ్వరుడికి ఆకారాన్ని వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి ఒక సిద్ధాంతం తర్వాత మీకు వెస్ట్కి వెళ్ళినట్లయితే క్రిస్టియన్స్ అండ్ ఇస్లాం వీళ్ళు ఈశ్వరుని యొక్క నిరాకార వాదాన్ని చెప్తారు తర్వాత జుడాయిజం కూడా అంతే ఈశ్వరుడు నిరాకారుడనే వాళ్ళు చెప్తారు వీళ్ళందరూ కూడా ద్వైతవాదుల్లోకి వస్తారు ఇక చార్వాకులను ఉన్నారు వాళ్ళు ఏమిటంటే అసలు వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోరు తర్వాత ఈశ్వరుని ఒప్పుకోకపోతే దేశకాల ద్రవ్య ఉన్నాయి కదా ఈశ్వరుని ఒప్పుకోకుండా దేశ ప్రధానమైతే జైనులు ఈశ్వరుని ఒప్పుకోకుండా కాలప్రధానమైతే బౌద్ధులు ఈశ్వరుని ఒప్పుకోకుండా ద్రవ్యప్రధానమైతే చార్వాకులు ద్రవ్యం మ్యాటర్ మెటీరియలిస్ట్స్ అని పేరు వాళ్ళకి ఆధునిక కాలంలో కమ్యూనిస్టులు మార్క్సిస్టులు ఆ మెటీరియలిస్టులలోకి వస్తారు వాళ్ళది గతితార్కిక భౌతికవాదమో డైలక్టికల్ మెటీరియలిజం మెటీరియలిస్ట్స్ చిత్రం ఏంటంటే మెటీరియలిస్ట్ దేశకాలని పక్కన పెట్టి మ్యాటర్ని పట్టుకుంటారు దేశకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు వాళ్ళ దేశకాలకు ప్రాధాన్యం ఇస్తే వాళ్ళు అలాగే మారుతారు వీళ్ళందరికంటే మనం ఇంతదాకా కన్సిడర్ చేయని వాళ్ళు ఒకళ్ళు మిగులు ఉన్నారు ఇంకా వాళ్ళు మీమాంసకులు వాళ్ళు దేశం కాదు కాలం కాదు ద్రవ్యం కాదు ఇవేమీ కాదు ద్రవ్యము యొక్క మూవ్మెంట్ చలనము దేశములో దేశంలో ద్రవ్యము యొక్క చలనానికి పేరేమిటి కర్మ అని పేరు ఏ కర్మలో కాలం కూడా ఇవిడి ఉంటుంది చలనము అంటే కాలం ఉంటుంది కదండి చలనము అంటే ఒకే పదార్థం ఆకాశ స్పేస్లో మూవ్ అయితో సక్సెసివ్ పాయింట్స్ ఒక పాయింట్ నుంచి మరో పాయింట్కి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది ఆ మొత్తం ప్రాసెస్కి అంటే వాళ్ళు ఏం చేశారు దేశ కాల ద్రవ్యం మూడు వడబట్టి మూడింటిని పిక్చర్లోకి తీసి మూడు ఒకే సందర్భంలో రావాలి అంటే కర్మయందు మూడు ఇమిడి ఉంటాయి అది మూలతత్వము అని చెప్పారు ఈ విధంగా ఇన్ని రకాలుగా మూలతత్వాన్ని ప్రవచించారు అయితే మరి మీరు మీరు చెప్పే మూలతత్వం ఏంటి అంటే మనం చెప్పేది ఏమిటంటే చూడు నువ్వు దేశ చెప్పినా కాలప్రధానంగా చెప్పినా ద్రవ్య ప్రధానంగా చెప్పిన పరోక్ష ఈశ్వరుడని చెప్పినా ఆ ఈశ్వరుడు సగుణుడన్నా ఆ దేవతావాదాన్ని చెప్పినా ఎన్ని చెప్పినా ఆ చెప్పివాడి యొక్క తత్వం మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి చెప్పేవాడు చేతన పురుషుడు చెప్తాడు దేశం చెప్తుందా నేను మూలతత్వాన్ని అని చేతన పురుషుడు చెప్తాడా కాలం చెప్తుందా చేతన పురుషుడు చెప్తాడా ద్రవ్యం చెప్తుందా చేతన పురుషుడు చెప్తాడా ఈశ్వరుడు చెప్తాడా చేతన పురుషుడు చెప్తాడా ఎవడు చెప్తాడండి నేను మూలతత్వాన్ని జగత్తుకే అని ఈశ్వరుడు చెప్తాడా లేకపోతే ఒక చేతన పురుషుడు చెప్తాడా కాబట్టి భక్తు భక్తుల యొక్క సిద్ధాంతంలో కూడా ఈశ్వరుడు జగత్కారణము అని వీడే కాబట్టి వీళ్ళు నిద్రపోతే ఇవేమీ లేవు దేశం లేదు కాలం లేదు ద్రవ్యం లేదు సగుణ ఈశ్వరులు లేడు నిర్గుణ ఈశ్వరులు లేడు ఎవడూ లేడు కాబట్టి వీళ్ళు ఏమంటారంటే చూడు దేశకాల ద్రవ్య పరోక్ష ప్రత్యక్ష సగుణ నిర్గుణ సాకార నిరాకార ఈశ్వర మొత్తం ఈ వ్యవస్థ ఏ చైతన్యంలో ఏ ఎదుకలో ప్రకాశిస్తోందో అది మూలతత్వము ఆత్మ అని వేదాంతుడు చెప్పారు ఇది నేను మీకు ఒక బర్డ్స్ హైవ్యూ కింద ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అని చెప్పాను ఈ సిద్ధాంతాలని పరిశీలించి తన యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ సాధారణంగా మనుషులు మానవులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉండరు మానవులు కట్టుబడి ఉండే సిద్ధాంతం ఏంటంటే డబ్బు భోగము ఈ రెండు దానికి కట్టుబడి ఉంటారు ఏమంటే అర్థకామ ప్రధానంగా ఉంటారు ఈ డబ్బు ఇలా వస్తూనే ఉండాలి ఈ భోగాలు ఇలా వస్తూనే ఉండాలి వీటికి విఘాతం కలగకూడదు అందుకోసం దేవుడికి ఏదైనా ఓ పూజా పత్రం వేయాలంటే వీడికి ఏం అభ్యంతరం లేదు అంత మటుక్కి ఈశ్వరుణ్ణి పట్టుకుంటాడు తప్పిస్తే అర్థకామ ప్రధానంగా ఉంటారు అంచేతనే లోకంలో ఈ సిద్ధాంతం ఆ సిద్ధ వాడికి ఏం పట్టింపు లేదు వాడు దేన్ని పట్టించుకోడు ఇప్పుడు శివుడికి దండం పెట్టాలా విష్ణువు దాండ ఏదైనా నడిచిపోతుంది ఎందుకంటే వీడి దండం పెట్టేది శివుడికి కాదు విష్ణువుకి కాదు వీడి దండం పెట్టేది డబ్బుకి పైకి ఎలాంటి దండాలు పెట్టినా వీడు అసలు ప్రధానంగా దండం పెట్టి దేనికో అందరికీ తెలుసున్న విషయమే కాబట్టి డబ్బు ఇస్తాడంటే శివుడికైనా పెడతాడు విష్ణువుకైనా పెడతాడు దెయ్యానికైనా పెడతాడు డబ్బు వస్తుంది అంటే మా కోరికలు తీరుతాయి ఆ దెయ్యానికి దండం పెడితే కోరికలు తీరిపోతాయంటే వెళ్ళి దండం పెట్టి తక్కువ వస్తాడు కాబట్టి అర్థకామ ప్రధానంగా ఉండి వాళ్ళు ఏ తత్వాన్ని పట్టించుకోరు వాళ్ళకి ఏ తత్వం ఏదైనా ఒకటే ఈ అర్థకామములు ఇవి అశాశ్వతములు అని విరక్తిని పొంది ఆత్మతత్వాన్ని అరయాలి అనే ఒక మహోన్నతమైన ఆదర్శం గలవాడికి కావాలి ఈ మీమాంసం ఇవన్నీ కూడా అర్థకామ ప్రధానమైన వానికి ఏమీ అక్కర్లేదు కాబట్టి ఇదంతా ఓ సంసారం ఇలా నడుస్తూ ఉంటుంది అయితే వేదంలో ఓ మాట చెప్పారు మూలతత్వం ఏది అని మీరు చెప్పారనుకోండి సపోజ్ మీరు ఇప్పుడు ఇన్ని తత్వాలు మూలతత్వాలు ఇన్ని ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను ఎన్ని చెప్పాను ఓ డజన్ అయినా చెప్పుంటానా ఈ డజన్ సిద్ధాంతాలు మూలతత్వాన్ని గురించి చెప్పినప్పుడు ఇవన్నీ ఈ సిద్ధాంతంలో ప్రతి ఒక్కటి మనస్సు యొక్క సంకల్ప రూపంగా ఉన్నదంటారా లేకపోతే మనస్సుకు అతీతంగా ఉందంటారా ఇప్పుడు చెప్పిన సిద్ధాంతాలు ఇవన్నీ మనస్సు యొక్క పరిధిలోకి వచ్చాయి ఏదైతే మనస్సు చేత సంకల్పించబడుతుందో లేకపోతే ప్రవచింపబడుతుందో అది ఆ మనస్సు యొక్క సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది మీరు వాడు పుట్టినప్పటి నుంచి వాడిని విష్ణు విష్ణువే దైవము విష్ణువే దైవము అని వాడి చెవిలో నూరు పోసేసి వాడికి నామాలు పెట్టేసి ఇంకా వాడికి నామం అంటే ఏమిటో తెలియకముందే వాడికి నామాలు పెట్టేసి వాడిని విష్ణువు విష్ణువుని అలాగ పొడిచి పొడిచి పెంచుతారు వాడు పెద్ద కదేవుడు ఎవడరా అంటే ఏం చెప్తాడు విష్ణువు అని చెప్తాడు ఆ విష్ణు అని చెప్తాడు విష్ణువు బల్లబుద్ధి మరియు చెప్తాడు వాడు ఎక్కడి నుంచి చెప్తున్నాడు అంటారు దీన్ని మనస్సు యొక్క సంస్కారాన్ని బట్టి చెప్తున్నాడు వీడికి ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు సంస్కారం ఎవరో పెట్టారు వీడికి ఆ వీడి మనస్సులో సంస్కారం పెట్టిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంకొక లెవెల్లో వాళ్ళకి పెట్టారు అల్టిమేట్గా ఇది మానవ మస్తిష్కం నుంచి పుట్టిన ఒక సంస్కారం తప్ప మరొకటి కానే కాదు మానవ మస్తిష్కం నుంచి పుట్టినది అది మూలతత్వం ఎలా అవుతుంది అది వాడికి ఉండే సంస్కారాన్ని బట్టి చెప్పింది అవుతుంది ఈ సత్యాన్ని గుర్తిస్తే అసలు ముందు కాన్ఫ్లిక్ట్స్ అన్నీ అవతలకి పోతాయి విష్ణువు అనే సంస్కారం బలంగా ఉండడం చేత విష్ణువు అని వాడు అంటున్నాడు ఇంకో సంస్కారం బలంగా ఉండడం చేత శివుడని వీడు అంటున్నాడు వాడు చూసింది లేదు శివుడు వీడి మేనమావ కాదు విష్ణువు వాడి భావమరిది కాదు కాబట్టి మానసిక సంస్కారాల ప్రధానంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పిస్తే అంతకంటే మరేం కాదు మనస్సు చేత ఏది గ్రహించబడుతుందో అది మనస్సు యొక్క సంస్కారముల పరిధికి లోబడి ఉంటుంది కనుక అది పరమతత్వమే అన్నడూ కజాలు మరి అయితే మనస్సు కాకుండా ఆత్మత్ ఆ పరమతత్వాన్ని మనస్సు కాకుండా మరి అది ఏంటో చెప్పాలి చెప్పలేరు అంచేతనే అది వాక్కులకు గోచరము కాదు మనస్సుకు గ్రాహ్యము కాదు కో అద్దా వేద స ఇహ ప్రవోచత్ అని కో అర్ధ అర్ధా సాక్షాత్ కో అర్ధావేద ఈ ఆత్మతత్వాన్ని ఈ పరమాత్మతత్వాన్ని లేకపోతే జగత్తు యొక్క మూలతత్వాన్ని ఎవడూ సాక్షాత్తుగా తెలియగలుగుతాడండి వీడు జగత్తు యొక్క మూలతత్వం ఇది అని తెలుసుకుంటే వీడు ద్రష్టాది దృశ్యమైపోలేదండి వీడిని మినహాయించి మిగిలిన దానికి దృశ్యమైపోలేదది కాబట్టి మూలతత్వం ఎలా అవుతుంది కఇహ ప్రమోచత్ ఈ లోకంలో ఇది ఆ మూలతత్వము అని చెప్పగలిగిన వాడు అంటే ఎవ్వరూ సాక్షాత్తుగా మనస్సుతో కానీ ఇంద్రియాలతో కానీ ఈ తత్వాన్ని తెలియజాలడు వాక్కుతో వర్ణించలేదు అని శృతి దానిని అలా వదిలిపెట్టేసింది అంచేతనే పరమతత్వాన్ని చెప్పే సందర్భంలో క్లియర్ కట్ ఆన్సర్స్ చెప్పరు ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్తే వాటే అమ్మాయి తెలుసుకో అని చెప్తారు తప్పిస్తే వాటే అమ్మాయికి నా దగ్గర రెడీమేడ్ ఆన్సర్స్ ఉన్నాయి నువ్వు నేను ఇచ్చేస్తానది నువ్వు తీసేసుకో అని అలా చెప్పరు ఎందుకంటే అది తాను తన స్వరూపంగా తెలుసుకుని దాని ఎందు నిలిచి ఉండటము నిష్ఠ ఆ రకంగానే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు కానీ దానిని వాగ్రూపంగా వర్ణించడం కానీ మనస్సు ద్వారా దాన్ని గ్రహించటం కానీ లేకపోతే సంకల్పించటం కానీ సంభవమే కాదు కాబట్టిప్పుడు ఏ మూలతత్వం నుంచి ప్రత్యక్షము అనుమానము ఇత్యాది సకల ప్రమాణములు ఉద్భవిస్తూ ఉంటాయో ఆ మూలతత్వాన్ని మీరు ఏ ప్రమాణంతో దాన్ని ప్రమా మీరు దాన్ని దృశ్యం చేయగలుగుతారు వర్ణించగలుగుతారు కాబట్టి జస్ట్ లీవ్ ఇట్ ఎ లోన్ ధా కో అధావేద్రమోచ భగవాన్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడా అని అడిగడవడం అడిగితే ఆయన ఉన్నాడు అని చెప్పలేదు మొన్నాడు ఇంకొకటి వెళ్ళి దేవుడు లేడు కదా అని అడిగాడు అడిగితే లేడు అని చెప్పలేదు ఆయన అలా వదిలేశాడు కదా ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని చెప్తే వీటికంటే భిన్నంగా మనం ఎదురుకుండా కాకుండా పరోక్షంగా ఎక్కడో కూర్చుని దీన్ని రిమోట్ కంట్రోల్లో చేస్తున్నాడనే కంక్లూషన్కి వెళ్తాడు కూడా ఉన్నాడు అంటే లేడు అంటే అయితే ఇంకా మనం విత్సలవిడిగా చార్వాకుల్లాగా ఎలా కావాలంటే అలా చేయొచ్చు దేవుడు అనేవాడు లేడు ఒక నియమం లేదు నియతి లేదు అనే ఒక రాంగ్ కంక్లూషన్కి వస్తుంది కాబట్టి వీడికి సమాధానం చెప్పలేదు వాడికి సమాధానం చెప్పలేదు సో ఇది ఎలా ఉంటుందంటే నన్ను అడిగారు ఒకసారి విష్ణువు గొప్ప శివుడు గొప్ప అని అడిగారు ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి నేనేం చెప్పానంటే ఇంతకుముందు చెప్పాను నేనేం చెప్పాను చూడండి నేను కానీ మా నాయనగారు కానీ మా వంశంలో గత పది తరాల్లో నాకు తెలిసినంత వరకు ఇటు విష్ణువుని చూడలేదు అటు శివుని చూడలేదు కాబట్టి మాకు తెలియదండి ఆ సంగతి ఏం చెప్పింది అలా చెప్పగలుగుతారే తప్ప మీరు ఇంకో రకంగా ఎలా చెప్పగలుగుతారు ఇప్పుడు విష్ణువు గొప్ప అని మీరు చెప్పారనుకోండి ఏమన్నా పార్టీ నెబ్బుతుందా లేకపోతే కాంగ్రెస్ నెబ్బుతుందా అంటే ఏదో ఏదో ఊహ చేసింది మీరు చెప్తారు ఆ చెప్పింది కరెక్ట్ అవుతుందో తప్పవుతుందో పర్వాలేదు కరెక్ట్ అయినా అవుతుంది తప్పేనా అవుతుంది విష్ణువు గొప్ప శివుడు గొప్ప అంటే అది ఏం చెప్తారు మీరు ఆ చెప్పింది కరెక్ట్ అవుతుందా తప్పవుతుందా ఎలాగ దానికి వ్యవస్థ కాబట్టి ఇట్ ఈస్ బెస్ట్ లెఫ్ట్ లోన్ లైక్ దాట్ దీన్నే గ్లోరియస్ కన్సెప్ట్ అంటే అంటారు అలా ఒక అనిశ్చిత స్థితిలో దాన్ని నిద్రపెట్టేయాలి ఎందుకంటే దాన్ని నిశ్చయం మీరు చేశారంటే బుద్ధి కదా బుద్ధి కదా నిశ్చయం చేసేది మానవుని బుద్ధి నిశ్చయం చేసే నిశ్చయం చేసింది ఏదైతే ఉంటుందో అది ఆ బుద్ధి యొక్క సంస్కారాల నుంచి పుట్టిందవుతుంది తప్ప తత్వం ఎన్నటికీ కజాలదు కాబట్టి జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్ అది ఒక తన స్వరూపంలో దాన్ని ఆవిష్కరించుకోదగ్గదే తప్ప దాని గురించి ఉపన్యాసాలు ఇవ్వదగ్గది కాదు అని ఒక సిద్ధాంతంగా చెప్తారు ఇప్పుడు ఇది ఓవరాల్ పిక్చర్ ఇచ్చిన తర్వాత అనేక వాదాలని మనం చూస్తూ మొట్టమొదటి వాదము ప్రాణ ఇది ప్రాణ విధ ప్రాణ అంటే హిరణ్య గర్భ అనర్థం నేను ఇక్కడ ఆనందగిరి టేకు చూస్తూ ఉన్నాను ప్రాణశబ్దానికి హిరణ్య గర్భ అని పేరు అని అంటే ఈ పౌరాణికంలో దేవతావాదంలో పడిపోయినప్పుడు ఎవరో దేవతలు ఉన్నారని వాళ్ళు కొట్టుపంచులు పెట్టుకుని కిరీటాలు పెట్టుకుని కత్తులు కటార్లు చేతితో పెట్టుకుని ఇటు చితుకుతో లోకాన్ని నడిపిస్తూ ఉంటారని అలా చెప్తారు కానీ వై వేద మంత్రాలలో మీరు ఈ యజుర్వేద సామవేద ఇత్యాది మంత్రాలని తీసి చూసినట్లయితే అక్కడ ఇలాగంటి దేవతావాదం మనకి కానరాదు అది అంచేతనే ఆర్య సమాజులు ఆర్య సమాజీవులు దయానంద సరస్వతి ఈ దేవతావాదాన్ని ఖండించి ఆయన వేదమంత్రాల ఆధారంగా హిరణ్య గర్భుడే పరమతత్వము అని చెప్పారు ఆయన ఆ మార్గంలో వెళ్ళారు ప్రాణ ఇది ప్రాణవిధ ఆధునిక కాలంలో హైరణ్య గర్భులు ఎవళ్ళు అంటే ఆర్య సమాజీయులు ఆధునిక కాలంలో వాళ్ళు హైరణ్య గర్భులు హైరణ్య గర్భులు అంటే హిరణ్య గర్భతత్వము జగత్తు యొక్క మూలతత్వము అని స్వీకరించిన వాళ్ళు ప్రాచీన కాలంలో హైరణ్య గర్భులు అంటే యోగులు పతంజలి మహర్షి ఆయన యొక్క అనుయాయులైనటువంటి యోగ సిద్ధాంతాన్ని అనుసరించిన వీళ్ళందరూ కూడా హైరణ్య గర్భులు వాళ్ళు ఏమని చెప్పారంటే ఆ పరమశివు పరమాత్మ హిరణ్య సర్వ జగద్వ్యాపకమైన ప్రాణతత్వము అని చెప్పారు అయితే వేదాంతులు కూడా ఆ హైరణ్య గర్భ సిద్ధాంతాన్ని ఒక ఒక అంశలో స్వీకరించారు సృష్టివృష్టివాదం అనే టాపిక్ ఉన్నప్పుడు ఈ జగత్తుకి మూలతత్వమేమి అన్నట్లయితే సో హిరణ్య గర్భుడే మూలతత్వము అని చెప్పారు అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ వాదులందరూ కూడా అంటే ఆర్య సమాజీయులు కానీ లేక సాంఖ్య యోగులు కానీ సాంఖ్యులు అంటే అసలు నిరీశ్వర వాదులు ఈశ్వరుడే లేదంటారు హిరణ్య గర్భుడు అంటే ఈశ్వరుడికే మరో పేరు సో ఈ సాంఖ్యులు కానీ యోగులు కానీ లేక ఆర్య సమాజీయులు కానీ చెప్పేటువంటి హిరణ్య గర్భుడు అది అంతిమమైన తత్వము మూలతత్వము అని చెప్తారు వాళ్ళు కానీ వేదాంతులు అలా అంగీకరించరు మూలతత్వము పరబ్రహ్మ పరబ్రహ్మయందు సకల సృష్టికి ఆలం ఆధారమైనటువంటి ఒక మాయాశక్తి పరబ్రహ్మయందు గలదు ఆ మాయాశక్తికే ప్రకృతి అని పేరు ఎందుకు ఆ ప్రకృతి అనే పేరు ఎలా వచ్చిందంటే అది రూఢి పదమేం కాదు అది యోగ పదమే అంటే వ్యుత్పత్ర్థం ఉన్న పదమే యోగా అంటే మరో యోగా కాదు సో ప్రకృతి అంటే జనికర్తూ ప్రకృతి అని పాలని యొక్క సూత్రం అవుతుంది మీకు ఏదైనా ఒక వస్తువు ఒక తత్వం ఒకటి పుట్టింది అంటే దేని నుండి పుట్టిందో దానికి ప్రకృతి అని పేరు ఉదాహరణకి హిమవతో గంగా అని ఈ జనికత్వ ప్రకృతి సూత్రం దగ్గర భట్టూజీ దీక్షితులు ఇచ్చిన దృష్టాంతం ఏంటంటే హిమవతో గంగా హిమవంత హిమవత్ పర్వతం నుంచి గంగా నది పుట్టినది కాబట్టి గంగకి ప్రకృతి ఏమిటి హిమవత్ హిమవాన్ ప్రకృతి అలాగే ఈ జగత్తుకి ప్రకృతి ఏమిటి అన్నట్లయితే హిరణ్య గర్భుడే ప్రకృతి అని వీళ్ళు చెప్తారు కానీ అది వేదాంతులు ఒప్పరద హిరణ్య గర్భుడు ప్రకృతి కాదు పరబ్రహ్మ యొక్క మాయాశక్తి ప్రకృతి అది మూలతత్వం అక్కడి నుంచి ఈ సృష్టి ఆవిర్భవించింది మళ్ళీ పరబ్రహ్మ అని కూడా చెప్పరు పరబ్రహ్మ యొక్క మాయాశక్తి నుండి ఈ సృష్టి ఆవిర్భవించింది సో ఇప్పుడు విత్తనం ఉంది విత్తనము జడమా చేతనమా మీరు చెప్పండి నాకు బోత్ జడాంశము ఉంటుంది చేతనాంశము ఉంటుంది కానీ నేలలో వేస్తే మొలకెత్తలేదనుకోండి తప్ప తప్ప విత్తనం అనేదో అది జడం కానీ మొలకెత్తితే చేతనాంశం ఉంటుంది అయితే పై పెంకు అది చేతనం మీరు అనుకోకూడదు అది జడమే నవదేహం కూడా అలాంటిదే కాబట్టి జడాంశము చేతనాంశము రెండు ఉంటాయి విత్తనంలో అలాగే ఈ సృష్టి యొక్క మూలంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ ఎందుకు చేతనాంశము ఉంటుంది జడాంశము ఉంటుంది చేతనాంశ ప్రధానంగా మాట్లాడితే పరబ్రహ్మ అంటారు జడాంశ ప్రధానంగా మాట్లాడితే ప్రకృతి లేక మాయా అని అంటారు ఆ మాయా దాని అవ్యక్తము అది ఇంద్రియ కాదు అంటే దాన్ని నామరూపాలుగా వ్యాఖ్యానించటం కుదరదు నామరూపాలుగా వ్యాఖ్యానించడం దగ్గరకు వచ్చేప్పుడు ఆల్రెడీ మీకు వచ్చేసింది ఇప్పుడు సీడ్ని ఏమైనా వ్యాఖ్యానిస్తారు దేని నుంచి అయితే అంకురము చెట్టు ఆకులు కొమ్మలు పుడతాయో అది వ్యాఖ్యానించాలి కానీ సీడ్ ఇలా ఉంటుంది విత్తనం ఇలా ఉంటుందని మీరు చెప్పలేరు విత్తనం నుంచి పుట్టిన మొక్కకి వర్ణన ఉంటుంది తప్ప విత్తనానికి వర్ణనే ఉంటుంది అని దాన్ని అవ్యక్తము అని చెప్పేసి విదేస్తారు ఆ అవ్యక్తం నుంచి మహత్తత్వం పుడుతుంది దాని ఫస్ట్ స్టేజ్ అలా అయితే విత్తనాన్ని మీరు పాతినట్లయితే అంకురం పుడుతుందో ఆ విధంగా ఈ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి నుండి మహత్తత్వం పుడుతుంది మహత్తత్వము అంటే జడప్రధానం మళ్ళీ ఆ జడప్రధానమైన మా జడమైన మహత్తత్వంలో పరమా పరబ్రహ్మ ఉంటుంది పరబ్రహ్మ లేకుండా ఇప్పుడు అంకురం వచ్చిందంటే అంకురం జడమా చేతనమా మళ్ళీ జడము మళ్ళీ చేతనం రెండు ఉంటాయి దాంట్లో జడాంశము ఉంటుంది చేతనాంశము జడాంశ ప్రధానంగా చెప్పారనుకోండి పరబ్రహ్మ మాయాశక్తి నుంచి వచ్చిన మహత్తత్వము జడాంశ ప్రధానంగా చెప్తే మహత్తత్వం దాన్నే చేతన ప్రధానంగా చెప్తే హిరణ్య గర్భ అని పేరు అర్థమైందండి దేన్నైనా జడప్రధానంగా చెప్పొచ్చు చేతన ప్రధానంగా చెప్పొచ్చు ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఆయన డెబ్బై కేజీలు బరువు ఉన్నాడు అని చెప్పారు అది జడప్రధానమా చేతన ప్రధానమా జడప్రధానం జడప్రధానం చేతన ప్రధానం అనకండి మీరు మీరు చేతన ప్రధానం అనాలంటే అన్నారంటే నాకు మతిపోతుంది ఇప్పుడు నేను ఈ మాట్లాడుతున్నదంతా ఏం చేస్తున్నాను నేను నేనేమన్నా భ్రమపడ్డానా మీరు భ్రమపడుతున్నారా ఇప్పుడు ఈ పాఠాన్ని కొనసాగించాలా మానేయాలా అని డౌట్ వస్తుంది నాకు సో ప్రొఫెసర్ ఒక మనిషి ఉన్నాడు ఆయన డెబ్భై కేజీలు బరువు ఉన్నాడంటే జడప్రధానం ఆయన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అన్నారనుకోండి ఇదేమిటిది చేతన ఆ విధంగానే హిరణ్య అంటే చేతన ప్రధానం అంటే జడ అదిగో ఆ మహత్తత్వము జడప్రధానంగా చెప్తే అదే హిరణ్య గర్భ అని అన్నారే అదే అంతిమము అదే మూలతత్వము అని ఈ హైరణ్య గర్భులు వాదిస్తారు ఆబ్వియస్లీ వేదాంతులు దాన్ని అంగీకరించారు ఎందుకంటే హిరణ్య గర్భతత్వము ఇంటెలిజెన్స్ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ సమష్టి బుద్ధి దాంట్లోనే సమష్టి శక్తి కూడా ఉంటుంది సమష్టి ప్రాణశక్తి సమష్టి విజ్ఞానశక్తి సమాహారము అని పేరు మహత్తత్వానికి సమష్టి విజ్ఞానశక్తి ప్రాణశక్తి సమాహారము ఇది జడ ప్రధానంగా చెప్తే సమష్టి విజ్ఞానశక్తి ప్రాణశక్తి సమాహారమైన మహత్తత్వమునందు ప్రతిఫలించిన పరబ్రహ్మ చైతన్యము హిరణ్య గర్భుడు అది చేతన ప్రధానంగా కాబట్టి అటువంటి హిరణ్య ఈ జగత్తునకు మూలతత్వము అని వాళ్ళు చెప్తారు ఈ హిరణ్య గర్భతత్వం నుంచే మహత్తత్వం నుంచే ఎలా అయితే అంకురం నుంచి మళ్ళీ కొమ్మలోవి పుడతాయో విత్తనము విత్తనం నుంచి అంకురము స్ప్రౌట్ అది పెరిగి కాండం అవుతుంది ఆ కాండం నుంచి కొమ్మలో అవి సెమల్టేనియస్గా పుట్టుకొస్తాయి కాండం అయ్యాక పుట్టవు కాండం అవుతూ ఉంటుంది ఈ లోపల కొమ్మలో అవి పుడతాయి ఆ విధంగానే ఆ మూలతత్వం నుంచి ఇదిగో ఇది మీరు తీసుకుని కూర్చోండి మళ్ళీ నేను మర్చిపోకుండా ఆ హిరణ్య గర్భతత్వం నుండి పంచభూతాలు సూక్ష్మభూతాలు ఆవిర్భవిస్తాయి సూక్ష్మభూతాల నుంచి స్థూలభూతములు పృథివ్యుక్తి దో వాయువాకాశములు స్థూలభూతములు పంచ సూక్ష్మభూతములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు సూక్ష్మభూతములు ఇదన్నింటి యొక్క సమాహారమే భౌతికమైన ఈ జగత్తు భౌతిక జగత్తు అని సో ఈ విధంగా వర్ణిస్తారు ఈ వర్ణన సో ఇప్పుడు ఈ హిరణ్య గర్భతత్వము ఈ దేహంలో ప్రకటన అవుతున్న కారణంగానే ఈ దేహము చేతనమైనది సో కాబట్టి హిరణ్య సమష్టి చేతనుడు వ్యష్టి చేతనుడు జీవుడు అని సో ఈ దేహంలో కర్మశక్తి ఉన్నది అదే ఆ హిరణ్య ఇక్కడ ప్రతిఫలించిన కారణంగానే కర్మశక్తి ఉన్నది విజ్ఞానశక్తి ఉన్నది విజ్ఞానశక్తిని మళ్ళీ రెండు రకాలు చేయొచ్చు మనశ్శక్తి బుద్ధిశక్తి ఇమోషనల్ పవర్ అండ్ ఇంటెలెక్చువల్ పవర్ అని మళ్ళీ రెండు రకాలుగా దాన్ని విభాగం చేయవచ్చు సో కాబట్టి వీళ్ళు హైరణ్య గర్భులు ఏమని చెప్తారంటే ఆ హిరణ్య సమష్టి అయినా ఆ సమష్టి యొక్క అనుగ్రహమే ఇక్కడ ప్రతిఫలించి ఎష్టి జీవుడు నిర్మాణమైనాడు అక్కడ క్రియాశక్తి ఉండబట్టే ఈ జగత్తంతా నిర్మాణమైనది అలాగే ఇక్కడ కూడా క్రియాశక్తి ఉన్నది ఈ క్రియాశక్తిని మనం సద్వినియోగం చేసి ఈశ్వరుణ్ణి ఆరాధించి అవిద్యయా మృత్యుని తేత్వా విద్యయామృతముతే విద్య అంటే క్రియ అవి క్రియగా విద్య అని పేరు సో ఆ క్రియతోటి ఆ జడత్వాన్ని మృత్యువంటే జడత్వం సోమరతనాన్ని దాన్ని అధిగమించి మనం జ్ఞా ఉపాసన చేసి ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అని ఆ విధంగా దాన్ని వ్యాఖ్యానం చేస్తారు బుద్ధిశక్తి మనం ఎందు ఉన్నది కనుక ఈ బుద్ధిశక్తి యొక్క ప్రయోజనము లోకంలో అర్థకామాలని సంపాదించడము లేదా వెళ్ళని వాళ్ళని మోసం చేయటము అయితే అతి తెలివితేటలైన కబుర్లు చెప్పి తప్పుదారి పట్టిస్తూ ఉండడం ఇటువంటి వాటికి కాదు బుద్ధిశక్తిని వినియోగించాల్సింది ఈ బుద్ధిశక్తిని ఆత్మతత్వాన్ని తెలుసుకుందుకు వినియోగించాలి ఆ విధంగా లేదా ఈశ్వరస్వరూపాన్ని తెలుసుకుందుకు వినియోగించాలి అని వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు సో వీళ్ళు ప్రాణాయితీ ప్రాణ వీళ్ళు హైరణ్య గర్భులు ద్వైతవాదులు సో ఈ ఇదో సిద్ధాంతం ఈ సిద్ధాంతము అంగీకారము కాదు ఆల్రెడీ చెప్పాను మీకు ఎన్ని ఏ కారణంగా అంగీకారం కాదో చెప్పనే చెప్పాను ఎందుకంటే హిరణ్య గర్భతత్వము అది మూలతత్వం కాదు దానికి పైన ఉన్నటువంటి మా ప్రకృతి ప్రకృతి విశిష్టమైన అంతః చైతన్యం ఈశ్వరుడు అదే పరబ్రహ్మ అది మూలతత్వం ఆ పరబ్రహ్మయే ఇక్కడ ఆత్మరూపంగా ఉన్నది ఆత్మ చైతన్యమునందే ఈ సర్వము భాషిస్తోంది కాబట్టి ఆత్మరూపమైన పరబ్రహ్మ మూలతత్వం అవుతుంది కానీ దాని నుంచి వచ్చినటువంటి హిరణ్య గర్భుడు మూలతత్వము కాజాలడు అని దాన్ని కొట్టిపారేస్తాడు ఆ సిద్ధాంతం అంగీకారం కాదు ఎలాగంటే నిద్రలు వేచిన తర్వాత ఈ దేహము ఈ దేహాంతో అభిమానం ఈ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది నేను ఫలానా అని ఒక వ్యక్తి నిర్మా వ్యక్తి ప్రకటమవుతాడు ఈ వ్యక్తి మూలతత్వం ఎలా అవుతాడు ఈ వ్యక్తి మూలతత్వం అన్నడు కాడు ఎందుకంటే ఈ వ్యక్తి నిద్ర లేవడానికి ముందు లేడు నిద్ర లేవడానికి ముందు ఈ వ్యక్తి లేనే లేడు నిద్రలో లేడు వీడు నిద్రపోయానని అంటాడే కానీ నిద్రలో వీడు ఉండడు నిద్రపోయినవాడు నిద్రలో ఉండడు తర్వాత నిద్ర లేచిన కొద్ది ప్రథమ క్షణాల్లో కూడా వీడు ఉండడు ఆ ప్రథమ క్షణాలు పూర్తయ్యి దేహాభి దేహం అనుభవానికి వచ్చి దేహ నేనే దేహము అనే దేహాభిమానం బాగా బలంగా ప్రకటమై తాదాత్మ్యాన్ని చెందిన తరువాత వ్యక్తి నిర్మాణం వ్యక్తి ప్రకటమవుతాడు కాబట్టి ఈ వ్యక్తి మూలతత్వం అన్నడూ కాడు ఈ వ్యక్తి ఎక్క ఏ చైతన్యం నుంచి ఆవిర్భవించాడో ఆ చైతన్యం మూలతత్వం అవుతుంది అని వ్యక్తి విషయంలో మనం చెప్పినట్టుగానే హిరణ్య గర్భతత్వము మూలతత్వము కాజాలదు ఈ హిరణ్య గర్భతత్వము ఏ పరమాత్మ నుండి ఏ పరబ్రహ్మ నుండి ఆవిర్భవించిందో అది ఏ మూలతత్వము అవుతుంది అని ప్రాణాయితి ప్రాణ విధ అనే సిద్ధాంతాన్ని ఖండిస్తారు సో ఈ విధంగా మనం ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకోవటం దాని స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవటం దాంట్లో ఉండే గుణదోష విచారం చేసి అది స్వీకార్యము కాదు కనుక దాన్ని పక్కన పెడుతూ ఉండటం అలా ముందుకు వెళ్ళినట్లయితే మన బుద్ధి ఎందు జమై ఉన్నాయి అనేకములైన భావజాలము జమై ఉంది ఇదంతా కూడా క్షాళమ చేసేవారు వీడు వీడు స్నానం చేసి పదిహేను రోజులు నలభై రోజులు అయింది వాడిని బాత్రూంలో తీసుకెళ్లి సబ్బు పెట్టి స్నానం చేస్తే లేయర్ ఆఫ్టర్ లేయర్ మురికి అలాగా మనం చిన్నప్పటి నుంచి కర్ణాకర్నిగా ఎక్కడ విని అక్కడ విని పురాణాలు విని మరొకటి విని మరొకటి విని వీళ్ళు చెప్పింది విని వాళ్ళు చెప్పింది విని విని విని పోగేస్తాడు వీడు సమాచారం ఇదంతా ఈ విని విని విని వీడు చేసినటువంటి ఈ భావజాలం ఏదైతే ఉందో ఇదంతా కూడా వీడు మనస్సులో కాపనికమే అవుతుంది తప్ప అది మూల యథార్థం ఎలా అవుతుంది దాన్ని ప్రతి దాన్ని కూడా త్రోసిపుచ్చితే ఇంకా ఏం మిగులుతుందో అది పరమతత్వం అవుతుంది శిష్యతే శేష సంజ్ఞ అని భాగవతంలో అంటారు అన్ని కల్పనలని త్రోసిపుచ్చగా మిగిలిన పరమ సత్యమేదో అదియే ఆత్మతత్వము అదియే నేను అహం శివోహం అని తెలుసుకుని వీడు కృతార్థుడవుతాడు అది ప్రణాళిక ఆ ప్రణాళికలో ఫస్ట్ దెబ్బ మొదటి దెబ్బ అది వెళ్ళి వెళ్ళి వెళ్ళి పెద్ద గట్టి దెబ్బ హైరణ్య గర్భవాదాన్నే కొట్టిపారేస్తాం హైరణ్య గర్భవాదాన్ని తీసి పారేస్తే సగుణ ఈశ్వరుణ్ణే బట్ స్టిల్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కాబట్టి మనం ఆరాధించే ఈశ్వరుడు భక్తుడు భక్తుడు దేవుడు ఉన్నాడు అనుకున్నాడు దేవుడు ఏమన్నాడంటే చోట నాయనా భక్త నాకంటే నువ్వే గొప్పవాడివిరా ఎందుకంటే నన్ను దేవుణ్ణి చేసి కూర్చోబెట్టింది నువ్వుగయ్యా సో ఎక్కడ ఎప్పుడైనా విన్నారా మీరు భక్తులు లేని దేవుడి గురించి విన్నారా ఎప్పుడైనా మీరు క్యా సునా క్యా సునా భక్తా బిన దేవా సునా లేదు కదా నహి సునా బ్రహ్మ కూడా భక్తులు ఉన్నారు పుష్కర క్షేత్రం ఉంది పుష్కర తీర్థం ఉంది వెళ్ళి పూజేసి వస్తూ బ్రహ్మ కూడా తర్వాత ఈ వేదం చదువుకునే వాళ్ళు ఉన్నారే వాళ్ళు బ్రహ్మ నొస్తారు వాళ్ళు బ్రహ్మ అంటే వేద తర్వాత చతుర్ముఖాల నుంచి నాలుగు వేదాలు వచ్చాయి కదా ఇక్కడ ఒక క్షేత్రం ఉంటుంది కృష్ణానది తీరాన ఎక్కడో ఉంది మొత్తాన్ని మిర్యాలు కూడా అది దాటిన తర్వాత కృష్ణానది తీరాన ఒక క్షేత్రం ఉంటుంది పేరు గుర్తు రావట్లేదు అక్కడ వేద పాఠశాల అవి ఉన్నాయి మళ్ళాది ట్రస్ట్ అని పెట్టారు అక్కడ వేద పండితుల్లో వాళ్ళు పేరవుతూ ఉంటారు జగ్గైపేట దగ్గర ఉంది ఆ పేరు ఏదో ఉంది వేదాద్రి అనే ఆ స్థానం క్షేత్రం మొత్తానికి ఆ ఊరు పేరు ఏదో ఉంది దట్ ఈస్ ది ప్లేస్ అక్కడ వెళ్తే మీరు యజుర్వేద ఋగ్వేదహ అనే విగ్రహాలు ఉంటాయి అది బ్రహ్మ యొక్క ఒక్కొక్క ముఖం అది నేను చూడలేదు వాళ్ళు చెప్పారు నాకు నమ్ము రమ్మంటే నాకు కుదరక వెళ్ళలేదు ఇక్కడ నుంచి కారులోనో ఏదో పడిపోయి వచ్చేప్పటికీ ఒక క్లాసు రెండు క్లాసులో క్యాన్సిల్ అవుతాయని వెళ్ళలేదు కాబట్టి బ్రహ్మకి కూడా భక్తులు ఉన్నారు కాబట్టి భక్తులు లేని దేవుడు ఉండడు మీరు వింటున్నారు అంటే బ్రహ్మ పేరు మీరు వింటున్నారంటే ఎవరో భక్తులు ఉన్నారు కాబట్టి మీ చవిని పడింది లేకపోతే మీకు ఎలా చవిని పడుతుంది కాబట్టి భక్తుడే ఎందుకంటే దేవుణ్ణి దేవుడు చేసింది భక్తుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలని చేసింది మనము మనకేమనిపిస్తుందంటే వాడు మోర్ పవర్ఫుల్ అనిపిస్తుంది వాడు వాడిని మోర్ పవర్ఫుల్ చేసింది మనం కాబట్టి ఆ దేవుడిని ఆరాధించే భక్తుడు ఎవడైతే ఉన్నాడో భక్తుడు మూలతత్వం అని నేను అంటల్లా భక్తుడు మూలతత్వం కాదు వాడు ఆరాధించే దేవుడు మూలతత్వం కాదు నేదం ఎదిదం ఉపాసతే మీరు వినలేదా ఏమీ నేదం ఎదిదం ఉపాసతే మరి ఏమిటి ఈ భక్తుడికి మూలంలో వీడి ఉపాసనకి మూలంలో వీడి ఉపాస దైవాన్ని వీడు ఉపాసించడానికి మూలంలో ఏ ఆత్మచైతన్యం ఉందో అది మూలం దేవ బ్రహ్మత్వం విద్ధి ఎన్ మనసాన మనుతే తదేవ బ్రహ్మత్వం విద్ధి దేవుడు అంటే నీవు మనస్సుతో సంకల్పించిన దేవుడు పరమతత్వాలు అవుతున్నాయి ఎన్ మనసానమనుతే దేన్నైతే నీవు మనస్సుతో సంకల్పం చేయలేమో ఆ పరమాత్మ చైతన్యం ఆత్మచైతన్యం ఎరుక అది బ్రహ్మ నేదం ఎదిదం ఉపాసతే అని కేనోపనిషత్తులో మీరు విన్నారు కదా కాబట్టి హైరణ్య గర్భవాదాన్ని మొట్టమొదటి దెబ్బే వెళ్ళిపోయి ప్రధానమైనటువంటి వాదం మీద పడింది హైరణ్య గర్భవాదాన్ని త్రసిపుచ్చున్నారు